కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో నాలుగవ చాప్టర్ కళానిలయం మా కళాశాల ఆనాడు మా పిఆర్ కాలేజీ ఆంధ్రవారోత్సవాల్లో మొదటి రోజు కాలేజీ క్వాడ్రాంగిల్ మొత్తం కూడా తెలుగునాటి నలుమూలల నుండి వచ్చినటువంటి కౌలతోనూ కళాకారులతోనూ కళకళ్లాడిపోతుంది ప్రిన్సిపల్ మొదలు ఫ్యూన్ వరకు తరతమ భేదాలు లేకుండా విద్యార్థిని విద్యార్థులతో సమంగా ఆనందావేశాలతో అతిథి సత్కరాల్లో నిమగ్నులైపోయారు కోడ్రాంగిల్ లోపల బయట ప్రేక్షక సమూహం క్రిక్కిర్సిపోయింది అధ్యక్షులు వక్తలు వేదికను అలంకరించారు ఇంతలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ మా ప్రిన్సిపల్ పెద్దాడ రామస్వామి గారి గంభీర సంబోధన సభా కోలాహలాన్ని నిశ్శబ్దంగా మార్చింది మరుక్షణమే ఆ నిశబ్దాన్ని సుశబ్దంగా కూడా మార్చింది మధురగళాల నుండి వెలువడిన జాతీయ గీతిక జయ్యయత్రీ దివ్య కరతాళధ్వనులు కూడా వర్షించాయి నా మేనమామ దేవుల్పల్లి కృష్ణశాస్త్రి కాలేజీ ఆంధ్రవారోత్సవాల కోసం ప్రత్యేకంగా వ్రాసినటువంటి జాతీయ గీతం జయ జయప్రీ భారత జనయిత్రి అనేటువంటిది అలాగే తెలుగు తల్లికి మంగళం నవకవుల మధుర గేయాలకు ముఖ్యంగా మా మామయ్య పాటలకు వరసలు పొదిగి అప్పటికే కచేరీల్లో పాడుతున్న నేను ఈ రెండు పాటలను స్పెషల్గా ట్యూన్ చేసి వాటిని సుగాత్రులైన మరికొందరు విద్యార్థులకు నేర్పి వారం రోజులు సభాధ్యంతాలలో గానం చేశాం సప్తస్వరాల్లాగా ఏడుగురు అమ్మాయిలం ఏడు రంగు చీరలు ధరించి పాడుతుంటే కళ్ళుకు వీనుల విందుగా చెవులకు విందుగా కూడా ఉండేది నాతో పాడినవారు బారు రమణమ్మ ప్రిన్సిపల్ గారమ్మాయి మధురవాణక్కయ్య తమిళమ్మాయి విశాల శకుంతల మరిద్దరి పేర్లు జ్ఞాపకం లేవు ఈ పాటలే కాక గురజాడ రాయప్రూలు అబ్బూరి విశ్వనాథ నండూరి వేదుల శ్రీశ్రీ కృష్ణ శాస్త్రి ప్రభుతుల గేయాలెన్నింటికో ట్యూన్స్ పెట్టి నేను లీడ్ చేస్తూ ప్రతిదినమూ ఆ సభల్లో పాడి పాడించి శ్రోతల వీణులకు విందు చేశాం అలా పాడిన పాటలు గురిజాడవారి ముత్యాల సరాలలోని పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అలాగే దేశమును ప్రేమించమన్న రాయప్రోలు వారి పువ్వు పాట చెలియల సిగలలో చెలువారు పూవా మొదలైనటువంటివి అలాగే స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటిది కూడా అబ్బూరి వారి పాటల్లోకి వచ్చేసరికి పూజా శిరీషము లేరుకొంటి అనేటువంటిది వారి ఏంకి పాటలు శ్రీశ్రీ మహాప్రస్థానం నుంచి మరో పిలిచింది దీని గురించి ఒక మాట రాయాలి కాలేజీ ఉత్సవాల్లో పాడే పాటలకు నేను ట్యూన్స్ పెడుతుంటే మామయ్యొచ్చి అనసూయ ఓ కుర్రకవిని తీసుకొచ్చాను ఇతని పాటకి ట్యూన్ పెట్టి తీరాలి అంటూ మహాప్రస్థానం మాన్ స్క్రిప్ట్ తిరగేస్తూ పిలిచింది ఏదిచ్చారు ఆ పాట కొత్త టైప్గా ఉండడం వల్ల నా ట్యూన్ కూడా రివల్యూషనరీ రిధమిక్గా గమ్మత్తుగా వచ్చింది డెబ్భై ఏళ్ల క్రితం అది పక్క మోడ్రన్ మ్యూజిక్ అని మచ్చుతునుక కాని చెప్పొచ్చు ఆ పాట ఇప్పుడు పాడినా నప్పుతుంది ఈ రోజుల్లో పాడే నవీన సంగీతానికి ఏమీ తీసిపోదు ఈ పాట మగపిల్లల చేతే పాడించాలని మామయ్య పట్టుపట్టాడు నా ట్యూన్ని సరిగ్గా పాడగలిగిన వాళ్ళెవ్వరూ దొరకలేదు అందుచేత కొంత మ్యూజిక్ మరి కొంత మ్యూజికల్ ప్రోజ్ పెట్టి ర్యాప్ మ్యూజిక్ లాగా పాడించి మేనేజ్ చేశాం ఆ పాడినవారు బాలాంధ్రపు నరణీకాంతరావు గారు మరిద్దరు స్టూడెంట్స్ పేర్లు జ్ఞాపకం లేవు తర్వాత ఈ పాటను నాట్చ్యూన్లో ప్రతి కచేరీలో పాడేదాన్ని ఈ పాట ఎంత పాపులర్ అయిందంటే హిజ్ మాస్టర్ వాయిస్ గ్రామ్ఫోన్ కంపెనీ వారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అనుకుంటా రికార్డ్ చేశారు ఇంకా ఈ ఉత్సవాలు వారం రోజుల్లో మావయ్య పాటలు రెండో మూడో నా సోలోలు రోజూ పాడేదాన్ని ఎడవాసి పోకోయి ఈదాసిని ముసురుకును మునిమాపు నానూట నీమాట గానమయ్యేవేళ తొలివియోగిని నేనే కలువపు్రతుకులో నేడేరమ్ము వాడినయీమ సుమముకోయ పడవనడుపుము కర్ణధారీ ఒకసారి రావాదేవా మనసులోన కారుమొబ్బో మొదలైనవి నేను ట్యూన్స్ పెట్టిన పాటలు ఈ ఆంధ్రోత్సవాలు మొదటి రోజున మామయ్య నన్ను క్లిష్ట పరిస్థితుల్లో పడేశాడు ఆనాటి సభాధ్యక్షులు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన శ్రీకట్టమంచి రామలింగారెడ్డి గారు చీఫ్ గెస్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ రోజు తప్పనిసరిగా గురజాడవారి ముత్యాల సరాలలో నుంచి బొమ్మ పూర్ణమ్మ పాడి తీరాలన్నారు మామయ్య మాట కాదల్లేం కదా అందులోను పుస్తకం చూడకుండా పాడమన్నారు ఆ పాట నలభై ఎనిమిది చరణాలు అప్పటికప్పుడు ట్యూన్ పెట్టి హార్మోనియం లేకుండా నలభై వర్సెస్ జ్ఞాపకం పెట్టుకోట పాడడం సులభమైన పని కాదు బిఏ స్టూడెంట్ రామారావు నా రెస్క్యూకొచ్చాడు బల్లలతో కట్టిన వేదిక అడుగున దూరి లయింగ్ ఫోచర్లో ఇరవై నిమిషాలు కష్టపడుతూ నాకు ప్రామిటింగ్ ఇచ్చారు ఇంత కష్టపడి పాడాక కొన్ని నిమిషాలు అందరూ సైలెంట్ అయిపోయారు ఎవరు చప్పట్లు కొట్టలేదు కొందరు ఆడవాళ్ళేమో కళ్ళొద్దుకుంటున్నారు సిఆర్ రెడ్డి గారు రాధాకృష్ణ గారు తన్మేలే సడన్ వన్స్ మోర్ అన్నారు తక్షణం ఆడియన్స్ అందరూ ఏకకంఠంలో వన్స్ మోర్ అన్నారు రాధాకృష్ణ గారు సిఆ రెడ్డి గారులంతటి వారు వన్స్ మూర్ అంటే పాడకపోతే ఎలాగా సచ్చినట్టు మళ్లీ పాడాను ట్యూన్ అదే కనుక ఈసారి ఇంకా బాగా కూడా పాడి అందరి మెప్పు పొందాను అది నాకెన్నడూ మరుపురాని మధురానుభూతి మధురస్మృతి పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగిన కాకినాడ కాంగ్రెస్ తర్వాత ప్రజల్లో అంత చైతన్యం కలిగించిన మహాసభలు మా కాలేజీ ఆంధ్రోత్సవాలే అని చెప్పొచ్చు యావదాంధ్రదేశము ఈ విషయాన్ని గుర్తించింది వక్తల మహోపన్యాసాల కన్నా మేం పాడిన మహాకవుల గేయాలే ఈ నూతన చైతన్యానికి ఎక్కువ దోహదమిచ్చాయని కూడా ఆంధ్రలోకం గుర్తించగలిగింది కళానిలయం మా కాలేజీ అన్నాను కదా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిఆర్ రెడ్డి గారిని నా పాటలతో మెప్పించి మా కాలేజీలో మ్యూజిక్ గ్రూప్ పెట్టించగలిగాను మా కాలేజీ ప్రిన్సిపాల్ పెద్దాడ రామస్వామి గారు సహకరించి ప్రోత్సహించారు అయితే సిఆర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మై డియర్ చైల్డ్ యూ విల్ బీ ది ఫస్ట్ అండ్ లాస్ట్ స్టూడెంట్ ఆఫ్ మ్యూజిక్ నెక్స్ట్ ఇయర్ ఇఫ్ దేర్ ఆర్ నో స్టూడెంట్స్ ఐ విల్ డిస్కంటిన్యూ ఇట్ అని చెప్పారు నేను ఎస్ఎస్ఎల్సి మ్యూజిక్ గ్రూప్ తో నూటికి నూరు మార్కులతో పాస్ అయ్యాను ఎగ్జామినర్ గా వచ్చిన వారు మంగళపరి కృష్ణ గారు గురుగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతలు ఇంటర్ రెండేళ్లు కూడా మ్యూజిక్ గ్రూప్ తోటే నెగ్గుకొచ్చాను ఈ మూడేళ్లు ఒక్క స్టూడెంట్ కూడా రాకపోవడం వల్ల నేను బీఏలోకి వచ్చేసరికి మ్యూజిక్ గ్రూప్ తీసేశారు గత్యంతరం లేక సీఆర్ రెడ్డి గారి సలహాతో పాలిటిక్స్ అండ్ ఎకనమిక్స్తో బిఏ పాస్ అయ్యాను మా సీత బీఏకి వచ్చినప్పుడు ఐదుగురు స్టూడెంట్స్కి క్యాన్వస్ చేసి మా ప్రిన్సిపల్ గారి సహకారంతో మ్యూజిక్ గ్రూప్ మళ్లీ పెట్టించగలిగాను సంగీతం గురువులు శ్రీ మునుగంటి వెంకట్రావు గారిని ప్రొఫెసర్ ప్రొఫెసర్గా కూడా నియమించగలిగా అలాగా మొదటి బ్యాచ్లో ఓలేటి వెంకటేశ్వర్లు సీత చంద్రవతి ఏలూరు రామారావు గారమ్మాయిలు మణి లక్ష్మి వీరంతా కూడా మ్యూజిక్తో బిఏ పాస్ అయ్యారు వీరిలో ఒక్క ఓలేటి వెంకటేశ్వర్లు గారు నిజమైన గాయకుడిగా మిగతా వాళ్ళందరూ సంగీతం మొదటి నుంచి నేర్చుకోకపోవడం వల్ల అడ్డదారులు తొక్కి నీచం లెక్కించిన వాళ్ళే వాళ్ళ అదృష్టం కొద్దీ ఎగ్జామినర్గా మా గురువుగారే అందరినీ పాస్ చేశారు నేను ఫిఫ్త్ వారంలో పిఆర్ కాలేజీలో చేరాను నేను విద్యార్థినిగా ఉన్న ఆరు ఇళ్ళు మా కళాశాల చరిత్రలో కళాయుగం నేటికి తెలుగు నాట సజీవంగా ఉన్న నా పాపులర్ ట్యూన్స్ ఎన్నింటికో ప్రోత్సాహము ఉత్సాహము సమకూర్చింది మా కళాశాల ఆనాటి మా కాలేజీలో రవీంద్రుని శాంతినికేతనం రుక్మిణీదేవి కళాక్షేత్రం ప్రతిబింబించాయి మా చైతన్యానికి కారకుడు నిర్వాహకుడు మా మావయ్య శాస్త్రి ప్రోత్సాహకుడు పురోహితుడు మా ప్రిన్సిపల్ పెద్దాడ రామస్వామి గారు కళలను ప్రోత్సహించిన మా కాలేజీలో ప్రతి సంవత్సరం సంగీత పోటీలు జరిగేవి శాస్త్రీయ సంగీతంలో ఫస్ట్ వచ్చిన వారికి శాంతశంకర్ మెడల్ అని ఒక కాసు బంగారుపు మెడల్ ఇచ్చేవాళ్ళు ఫిఫ్త్ ఫారం ఎస్ఎస్ఎల్సీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మూడేళ్లు వరుసగా నేనే ఫస్ట్ వచ్చాను నాలుగో ఏడు మళ్ళా వచ్చినప్పుడు వరుసగా నాకే రావడం న్యాయం కాదని కాలేజీకి అరకాసు మెడలు హై స్కూల్కి అరకాసుగా విభజించారు ఐదో సంవత్సరం నేను బిఏ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మళ్ళా నాకే ఫస్ట్ వచ్చింది బిఏ ఫైన ఉన్నప్పుడు ఆరో సంవత్సరం మళ్ళా నేనే ఫస్ట్ అని ఎన్నికయ్యాను అయ్యాక జడ్జీలు మళ్లీ మార్చేశారు హై స్కూల్ లో పిల్లకాసు అనగా ఒకటి పావు కాసు గాత్రానికి పావు కాసు వాయిద్యాలకి కాలేజీకి అలాగే పావు కాసు గాత్రానికి పావు కాసు వాద్యాలకి అంటే నాకు కాలు కాసు పావు కాసు మాత్రం మెడల్ దక్కింది బంగారుపు మెడల్ దక్కింది వరుసగా ఆరు సంవత్సరాలు ఫస్ట్ వస్తే జడ్జిలే కంగారు పడి ఉండవచ్చు అప్పుడు ఆనాటి మా కాలేజీలో స్త్రీ ప్రాతినిధ్యం మహా ఎక్కువగా ఉండేది మా విద్యార్థులలో కలిగిన కళాసాహిత్య చైతన్యానికి కారకులు మా కాలేజీవారే పంతొమ్మిది వందల నలభైలో కాకినాడలో జరిగిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ నేను ఎంటర్టైన్మెంట్ సెక్రటరీని నాకు లభించిన గౌరవాన్ని మా కాలేజీవారు తమదిగానే భావించి కళాప్రియులైన మా విద్యార్థునులందరినీ నాతో సహకరించమని ప్రోత్సహించారు అప్పుడు నేను మామయ్య రచించిన గేయనాటిగా విద్యావతిని సంగీతబద్ధం చేసి వాళ్ళందరి సహకారంతో ఆ సభలో ప్రదర్శించాను సభాధ్యక్షురాలైన శ్రీమతి విజయలక్ష్మి పండిట్ గారు ఇతర అఖల్ అఖిల భారత నారీమణులు మా ప్రదర్శనాన్ని ఆదర్శమైనదిగా కొనియాడారు అలా ఎన్ని విధాలుగానో లలిత కళ్లకు ముఖ్యంగా మా విద్యార్థినులలో కళా దోహదమిచ్చిన కళామతల్లి మా పిఆర్ కాలేజీ ఇంకా ఎన్నో సెంటినరీస్ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఆ కాలేజీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నాను